ఐదు వందల ముప్పై మూడవ సంకీర్తన అతని నమ్మలేరు అల్పమతులు భువి అతడు ఆద్యుడు పరమాత్ముడు సకలలోకపతి సర్వేశ్వరుడట ఒకడిక దొర మరి ఉన్నాడా ప్రకటించగ శ్రీపతికలియగొన వేరే కలరా దివిజవందితుడు దిక్కుల హరియట ఇవల మొక్క సురలిక కవ అంతరియామి కరుణాకరుడట వివిధ భంగులను వెనుకగనేలా వేదాంగుడు శ్రీవేంకటపతియట ఆదిమతములిక అరసేదా ఏ దశ ఎవ్వరికెప్పుడు కలడితడు ఈ దేవుడే మనకు ఇహ పరమొసగ